పోతాయి కొంచెం వాసన అన్నది సా క్రమంగా పోతుంది ఒక్కసారిగా పోదు రంగు బట్టని ఒక్క ఉతుకుతో అది రంగు పోదు రెండో ఉతుకు మూడో ఉతుకు అప్పటికి పోతుంది ఆ రకంగా సోక్ చేసి పెట్టాలి బట్టని మురికి పోవాలంటే సోక్ చేసి పెట్టాలి అలా ఉంచి తీస్తే పోదు సోక్ ఆ చేయడం వేరే మంత్రజపము అని పేరు మనస్సును అలా చేసి పెట్టాలి మంత్రంలో భక్తి భావంలో సోక్ చేసి పెట్టాలి శ్రవణంలో సోక్ మీరు గంట నరసేపు కూర్చున్నారు అంటే ఏదో చాలా పనులన్నీ ఆత్మలు వచ్చి ఇక్కడ గంట నరసేపు కాలక్షేపం చేసామని అనుకోవద్దు అల్లా డోంట్ టేక్ ఇట్ లైక్ దట్ యు అర్ సోకింగ్ ది మైండ్ ఇన్ ఆత్మజ్ఞానం ఫర్ వన్ అండ్ దట్ ఈస్ రిక్వైర్డ్ దట్ సోకింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఎవ్రీ టైమ్ యూ డూ దట్ మనస్సు ప్యూరిఫై అవుతుంది మనసు ప్యూరిఫై అవడం అంటే ఏదో మాలిన్యం ఉంది సబ్బుతో ప్యూరిఫై చేసి అక్కడ గుహ గ్రంథిభ్యహ గుహ అంటే హృదయం హృదయంలో ఉండే గ్రంథులు పోతాయి సపోజ్ మనం సాధారణంగా ఎందుకు సఫర్ అవుతామంటే మనకి ఫర్గ్యూ అండ్ ఫర్గెట్ మనకి చేత కాదు చాలా కఠినమైన విషయం ఇది సైకలాజికల్ బర్దిన్ ఆఫ్ అన్ఫర్గ్యూని ఎస్తని నేను అంటూ ఉంటాను తరచుగా సైకలాజికల్ బర్దెన్ యూ జస్ట్ ఫెయిట్ ఫర్గ్యూ పెరుస్తాను ఆఖరికి చిన్నపిల్లలు ఈ పనిచేసి పిల్లలు ఉంటారు చూడండి మనం ఏదో జీతం ఇస్తే వాళ్ళు ఏదో పనిచేస్తూ ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారంటే కొంచెం కేర్లెస్ ఉండాలి కొంచెం కేర్లెస్ ఉండాలి ఎందుకంటే వాడు జీతం కోసం పనిచేస్తున్నట్టు తెప్పిస్తే వాడు ఏం ప్రేమ కోసం చేయట్లేదుగా కొంచెం కేర్లెస్ ఉండి కొంచెం నిరాదరణ చేస్తారు నిరాధరణ చేస్తే వెంటనే మనకు కష్టం అనిపిస్తుంది ఏమని హార్ సో ఏమై జీతం కూర్చొని మన దగ్గర సేవ చేస్తావు వీడి అహంకారం అనిపిస్తుంది అనిపించి వీటి రైతు Uh, retribution, retribution. We try to, uh, teach a రెట్రిబ్యూషన్ రెట్రిబ్యూషన్ అంటే So they try to teach a lesson to him. టు టీచ్ లెసంటుంది ఒకసారి వాడి మీద కోప్పడ్డం చిన్న చిన్నదైతే కోప్పడ్డం లేకపోతే వాడికి ఇస్తానన్నది విత్డ్రా చేయటం లేకపోతే వాడికి ఇవ్వాల్సిన బోనస్ ఇవ్వకపోవటం ఏదో ఏదో రకంగా వీటి రైట్ టు పనిష్ చేయం సపోజ్ అదే క్షణంలో వాడు అనాదరం చేసిన మరుక్షణంలోనే ఓకే లెట్ మీ ఫర్ గివ్ హిమ్ ఫర్ అవర్ ఓన్ సేక్ వాడితో చెప్పక్కర్లేదు వాడికి ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి ఇవన్నీ వాడు తెలుసుకునే శక్తులు ఉంటే మన సేవకుడు కింద అనుకుంటాడు మన హృదయంలో మనమే ఒకే లెట్ మీ ఫర్ గివ్ ఉంది నేను ఆటోలో కూర్చొని ఎక్కడికో వెళ్తున్నా ఒక ఆవిడ వచ్చి అయా అంది నా దగ్గర మామిడి కొడు ఉంది ఇచ్చాను ఇంకొకడు వచ్చి అయా అన్నాడు నా దగ్గర రెండు రూపాయలు ఉన్నాయి ఇచ్చాను ఇంకొకడు వచ్చి అయా అని ఇద్దరు వచ్చేప్పటికి వాడు వెనకాలను చూసి పరిగెత్తుకొచ్చాడు వెళ్ళి వెళ్ళాన్నాను అప్పటికే ఆటో బయలుదేరేస్తాం వాడు ఆ పోవాయా అన్నాడు వాడు కోపం వచ్చింది నేను ఇవ్వలేదని వాడు వచ్చిన కోపాన్ని వాడు ఆమె చూపించాడు ఏదో ఒకటి చూపు ఈ అది చెల్ చెల్ అని ఏదో అన్నాడు అదే నాకు వెంటనే ఏమనిపించచ్చు ఈ భేదవాళ్ళు ఈ బిక్కి ఉన్నారు వీళ్ళు వీళ్ళు చాలా పొగరమూతులు వీళ్ళకి ఇస్తే ఓ ఉంటారు ఇవ్వకపోతే ఇంకో ఉంటారు సో మెనీ థింగ్స్ అయికన్నాను తింటాను లేకపోతే ఆటో వాడిని ఆగమని వాడిని తిట్టచ్చు సో మెనీ థింగ్స్ అయికుంటూ but then i thought let me forgive him for myself not for his sake vadalla roju la entha mandini tirutadho entha mandini pogutadho vadi chinna vanni tirutadho ivana vanni teputadho vadu lakshanam edu he is like that that is his lifestyle need he has to work it out for himself why should i bother about it let me forgive him amoru kshana lo i forgive him i have to so forgive cheyadam chaala kashtam కనుక గుహాగ్రంథిభ్య ఈ మనస్సు యొక్క నాయస్సు ఉన్నంత కాలము మీరు ఈ గుహాగ్రంథులు అలా కొనసాగునే ఉంటారు మీ స్వరూపభూతమైనటువంటి బ్రహ్మ ఆత్మ అది ఏ అని తెలుసుకున్నప్పుడు ఈ మనస్సు అనేక వాసనల చేత నిర్మాణం చేసి స్మాల్ ఈకోయిస్టిక్ డీప్లీ ఫియర్ఫుల్ సెల్ఫ్ డీప్లీ డిజైరస్ అండ్ ఫియర్ఫుల్ సెల్ఫ్ ఏదైతే ఉందో That self is false, and it tells kuna marukshanallo buhadra nthibhyaha vimuktaha amuruto bhavati. Amurutaha bhavati. Death is not there for the body, for the atma. Death is there only for the body. So there is no other amuruta, except knowing that atma is immortal. You are timeless. Asatyam, it is so clearly understandable. You are timeless. You are timeless. You యూ ఆర్ ది ఆరిజిన్ ఆఫ్ టైం కాబట్టి టైం ఈజ్ నాట్ గోయింగ్ టు టచ్ ఎన్ ది బాడీ ఫాల్స్ యూ విల్ నో ఇట్ బిఫోర్ యువర్ ఐస్ బిఫోర్ యువర్ మీరు దృగ్రూపంగా ఉండగా దేహం పతనాన్ని చెందుతుంది దర్ ఈజ్ నో డిఫరెన్స్ వాట్ స కనుక అమృతో భవతి భాష నన్ను శ్రేయస్యనేకే విఘ్నా ప్రసిద్ధా అత క్లశానామన్యతమేనా అన్యేన వాదే వాదినా విఘ్ని బ్రహ్మవిదీ అన్యా గతిం మృతో గచ్చతి న్రహ్మై అది పూరోపక్షం అవతారికలో పూర్వపక్షం మంత్రాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ పూర్వపక్షం అవతారిగా అనుకుంటున్నాను కొంచెం ముందుకు వెళ్తే తెలుస్తుంది నను నన్ను అని ఉంది కదా అవతారి పూర్వపక్షం శ్రేయసి అనేకే విఘ్నా ప్రసిద్ధా శ్రేయాంసి బహువిఘ్నాన్ని మహతామపి గొప్పవారికి కూడా మంచి పనిని మొదలు పెడితే అనేక విఘ్నాలు వస్తాయి పవిత్రమైన కార్యాన్ని మీరు మొదలుపెడితే అనేక విఘ్నాలు వస్తాయి ఆ విఘ్నాలనే అధిగమించేటువంటి సమధికమైన ఉత్సాహం ఉన్ననాడు మాత్రమే మీరు ఆధ్యాత్మికంగా ముందుకు అడుగు వేయగలుగుతారు మీరు రెగ్యులర్గా క్లాసుకు వస్తున్నారంటే ఎన్నో విఘ్నాలను అధిగమించి వస్తున్నారని అర్థం ఆ కమిట్మెంట్ లేకపోతే చాలా కష్టం అవుతుంది విఘ్నాలు అలా వస్తూనే ఉంటాయి సో శ్రేయస్ అనేకే విఘ్నా ప్రసిద్ధా లోకంలో ప్రసిద్ధ అందరికీ తెలుస్తున్న విషయమే ఈ విఘ్నాలు ఎలా ఉంటాయంటే శంకర్లు అంటారు క్లేశానాం అన్యతమేన క్లేశములో ఉన్నాయి అవిద్య అస్మిత రాగ ద్వేష అభినవేశ ఇవే విఘ్నాలు అనుకున్నారు విట్లో ఏదో ఒకటి రాగము ఏదో కొత్త సినిమా రిలీజ్ అయింది క్లాసు మానేసి సినిమా పోయాడు రాగ ఇలాగేదో లేకపోతే ద్వేషము క్లాసుకి రావాలంటే ఐదు అంతస్తులు నడిచి వాట్ నాన్ సెన్సిటీ హూ విల్ గో అప్ ఆల్ దోజ్ స్టెప్స్ ద్వేషము ఏదో నేను దృష్టాంతం చెప్పాలి చెప్పాను సో అంటే ఆరోగ్య దృష్ట్యా ఎక్కకూడదు అంటే దయచేసి సహాయం చేయదు ఊరికే నేను దృష్టాంతం చెప్తున్నాను అదే ఐదు అంతస్తులు ఎక్కాలి క్లాసుకి ఇంకేం ద్వేషము ఇలాగంటివి ఈ క్లేశములలో ఏదో ఒకటి ఉంటుంది దాని కారణంగా విఘ్నం వచ్చేస్తుంది లేకపోతే అన్యనవా ఎవడో ఇంకొకళ్ళు ఉంటాడు ఇంట్లో వాళ్ళు ఉంటారు ఇంట్లో వాళ్ళు విఘ్నం పెడతారు అసలు అనం అతి మధ్య నువ్వు నువ్వు కూడా సన్యాసం తీసుకుంటావా ఏ విధనం ఏదో ఇలా అంటాను అదో విఘ్నం లేకపోతే దేవాది నాచ దేవతల మీద వేయచ్చు గ్రహాలు ఉన్నాయిగా దేవ ఆది శబ్దం చేత గ్రహాలు గ్రహాలు విఘ్నం ఒక ఆయన ఒక ఆయన నాతో అంటాడు ఆయన గురువు ఉన్నాడు ఆయనకి మంత్రోపదేశం చేసినాయని ఇంకో ఆయన ఉన్నారు ఇద్దరితోటి దెబ్బలాటొచ్చింది ఆయన గురువుతోటి దెబ్బలాటొచ్చింది మంత్రోపదేష్ట దెబ్బలాటొచ్చింది అంటాడు నాకు గురుగ్రహం అనుకూలించలేదు అంటే దెబ్బలాటొచ్చింది వీడు అంటే వీడు గురువుతోటి దెబ్బలాడింది దేని వల్ల దెబ్బలాడాడు అంటే గురుగ్రహం వల్ల దెబ్బలాడి వీడి తప్పేం లేదు నేను అందా అనుకున్నాను నీ అహంకారం వల్ల నువ్వు దెబ్బలాడేవు నీ అహంకారాన్ని దోషం అయ్యాది గురుగ్రహాన్ని ఎందుకు అనవసరంగా ఆడిపోసుకుంటావని అందా సో ఒకవేళ అల్లా లెక్కేసుకుంటే దేవాదినాచ దేవతలు విఘ్నాన్ని కల్పిస్తారు అని ఒక కథ పురాణాల నిండా కావాల్సిన కథలు వీటి తపస్సు చేసుకుంటే ఇంద్రుడు విఘ్నాన్ని కల్పిస్తాడు అని అని ఇలాంటి కథలు ఉన్నాయి కదా కాబట్టి దేవతలే విఘ్నాన్ని కల్పించారు అనుకో దేవాదినాచ విఘ్నిత కాబట్టి బ్రహ్మజ్ఞానం పొందాడు కానీ ఆ బ్రహ్మజ్ఞానం యొక్క పూర్ణ ఫలం రావటానికి విఘ్నాలు అడ్డొచ్చాయి కాబట్టి బ్రహ్మవిధతి బ్రహ్మవేత్త కూడా మోక్షాన్ని పొందకుండగా అన్యాం గతిని గచ్చతి మరో గతిని మరో ఫలాన్ని దేన్నో పొందుతాడు మంచి కావచ్చు చెడు కావచ్చు మృత మరణించిన నా బ్రహ్మైవ కాబట్టి బ్రహ్మవేత్త కూడా మిగతా వాళ్ళకి మళ్ళాగా ఈ విఘ్నాల కారణంగా మరణించచ్చు సో నా బ్రహ్మైవ బ్రహ్మవితి బ్రహ్మైవ భవతి బ్రహ్మే అయిపోతాడు పూర్ణ పూర్ణ బ్రహ్మలో విలీనం అయిపోతాడు సో జీవన్ముక్తుడైపోతాడు అని చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే తపస్సు చేస్తే తపస్సుకి తపస్సు యొక్క ఫలానికి మధ్యలో విఘ్నాలు వస్తున్నాయి సో వీడు బ్రహ్మజ్ఞానాన్ని పుంజినా బ్రహ్మజ్ఞాన ఫలం రాకుండగా ఏవైనా విఘ్నాలు రావచ్చు అని ఒక ఆశంక పూర్వపక్షం నా బ్రహ్మ ఇవ అందుకని బ్రహ్మే అయిపోడేమీను అని अंगीकार का विद्यय सर्वप्रतिबंध से अपनीतवा मतलब एम प्रतिबंधका मोक्षा की अवी ज्ञातने ताई प्रतिबंधक अज्ञा अज्ञा अनेक रूपम मनस्सो प्रकटूटी అజ్ఞానానికి అనేక రూపాలు ఒక్కొక్క ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకంగా అజ్ఞానం వేషం వేసుకుని వస్తూ ఉంటుంది కాబట్టి ఆ జ్ఞానమే వీడి యొక్క సంసార బంధానికి సేతు ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని పొందాడో అన్ని ప్రతిబంధాలు పోతాయి మీరు మీ పూర్ణ స్వరూపమైనటువంటి సత్తా ఉనికిలో మీరు నిలిచి ఉండండి ఇట్ ఈజ్ ఏ ప్రొఫౌండ్ ఫీలింగ్ ఆఫ్ ప్రెసెన్స్ ఇన్ ది ప్రజెంట్ మూమెంట్ ఇప్పుడు మీరు మనస్సు ఏం చేస్తుందంటే ఇట్ ఈజ్ ఏ డీప్లీ ఫియర్ఫుల్ ఆఫ్ ది ఫ్యూచర్ అండ్ ఏదో పాస్ట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని అలాగా మననం చేసేసుకుంటూ అలా నెమరు వేసేస్తూ మహా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది మనస్సు చిత్రం ఏంటంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దెర్ ఈజ్ నో పాస్ట్ దెర్ ఈజ్ నో ఫ్యూచర్ మీరు పాస్ట్ గురించి తలపోసి దుఃఖపడినప్పుడల్లా అదంతా ఇట్ ఈజ్ ఇన్ ది నౌ భవిష్యత్తు గురించి ఆలోచించి భయపడి క్యాల్కులేషన్స్ చేసి ఇవి చేసి అవన్నీ చేసినప్పుడల్లా ఆల్ దట్ ఈజ్ ఇన్ ది నౌ నేను నెలాఖని ఎక్కడికో ఊరు వెళ్తున్నా ఊరు వెళ్తే టిక్కెట్ రిజర్వేషన్ చేయించాను రిజర్వేషన్ చేయిస్తే దాని ప్రయోజనం ఎప్పుడుంది నవ్ దాని ప్రయోజనం నవ్వు ఎందుకంటే అయ్యో టికెట్ రిజర్వ్ చేయించుకోలేదు టికెట్ దొరుకుతుందో దొరకదో అనేటువంటి బెంగకి స్వస్తి చెప్పేసి విశ్రాంతిగా ఉన్నా పీస్ఫుల్గా ఉన్నా ఐఎమ్ శ్రీ కాబట్టి టికెట్ రిజర్వేషన్ ఈజ్ ఇంది నవ్వు దానివల్ల వచ్చే ఫలం ఇప్పుడు ఇంది నవ్వు ఆ తర్వాత యాజ్ అండ్ గన్ ఐ డూ కంఫర్టబుల్ జర్నీ దట్ ఈజ్ ఆల్సో విల్ బీ ఇన్ ది నవ్ ఓన్లీ యూ కెనాట్ హ్యావ్ ఎనీథింగ్ అవుట్ సైడ్ నవ్ ఉడికే ఫ్యూచరు ప్యాస్ట్ అని పేర్లు పెట్టామే కానీ మీరన్న ప్యాస్ట్ ఇంది ప్రెసెంటే మీరన్న ఫ్యూచరు ఇంది ప్రెసెంటే కానీ ఏమైపోతుంది ఈ పాస్ట్ ఫ్యూచర్ పోనీ అది ప్రెసెంట్లోనే ఉన్నాయి కదా నష్టమే వచ్చింది మేము క్యాల్కులేషన్స్ వేసుకుంటాం ఫ్యూచర్ గురించి నష్టమే వచ్చింది నీ సొమ్ము ఏం పోయా అంటే అది పాయింట్ ఈజ్ సొమ్ము పోవడం కాదు మీరు టూ గురించి ఇప్పుడు క్యాలకులేషన్స్ వేస్తున్నారు అనుకోండి రకరకాలు ఎవరో తోచిన క్యాల్కులేషన్స్ వాళ్ళు ఎకనామిక్స్లో రకం క్యాలకులేషన్స్ వేస్తారు ఇన్ఫ్లేషన్ ఫిగర్ పెరుగుతోంది ఇంత వడ్డీ వస్తుంది ఈ ప్ర పెరుగుతుంది ఈ స్టాక్ మార్కెట్ అని వీడు క్యాల్కులేషన్ వేస్తారు ఆ జరిగేది ఎలాగూ కాదు అది దానికి ఏదో ఆపోజిట్ జరుగుతుంది ఇంకో క్యాల్కులేషన్ ఇంకొకటి వేస్తారు మరొకటి ఇంకో క్యాల్కులేషన్ వేస్తాడు ఈ రకంగా టూ థౌజండ్ బతుకుతో టూ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్ అమిత్య కాలంలో కల్పితములైన అవయవాదం ఇవన్నీ కూడా ఈ సత్యానందని విస్మరించేసి వీడు ప్రజెంట్ మూమెంట్ యొక్క ప్రొఫండిటీ ఏదైతే ఉన్నదో దాన్ని లూజ్ అయిపోతాడు భవిష్యత్తు గురించి ఆలోచించగానే మనస్సులో ఇన్సెక్యూరిటీ డెవలప్ అవుతుంది భయపడితో బతుకుతుంది భయపడితో క్యాల్కులేషన్స్ వేసుకుంటూ బతుకుతాయి వీరికి ఆత్మస్వరూపం ఏం తెలుస్తుంది అందుగురించి దట్స్ వై యూ లూజ్ ది గ్లోరీ ఆఫ్ ది ప్రజెంట్ మూమెంట్ అందు గురించి పాస్ట్ గురించి చెప్పలేక యూ ఆర్ నాట్ ది హిస్టారిక్ సెల్ you are you are you home mistaken about yourself your historic self your historic self is a product of the mind vasana vasitamaina manasayokka bedade you are the brahman you are the being you are the present moment you are the truth of the present moment present moment yokka truth evto meer kallu moostu analochinchandi kallu moostukune you feel the present moment not now at home ప్రజెంట్ మూమెంట్ ఈ క్షణము వర్తమాన క్షణాన్ని మీరు భావన చేయండి ఫైండ్ అవుట్ వాట్ ఇట్ ఈజ్ వర్తమాన క్షణం అంటే ఏమిటి అసలు పుస్తకాలు చదవడం కాదు ఉపన్యాసాలు వినడం కాదు వర్తమాన క్షణం అంటే ఏమిటి యు ఫైండ్ అవుట్ యూ విల్ నో దట్ వర్తమాన క్షణం అనేది అయామ్ మీ స్వరూపమే వర్తమాన క్షణం ఇంకా అంతకంటే వేరే వర్తమాన క్షణం ఏం లేదని మీకే తెలుస్తుంది ది ప్రజెంట్ మూమెంట్ ఈజ్ వాట్ ఐ ఆమ్ ప్రజెంట్ ని భావన చేసేటువంటి ఏ సచ్చిద్రూపుడు ఉంటాడో వాడే ప్రజెంట్ మూమెంట్ వాడికంటే భిన్నంగా ప్రజెంట్ మూమెంట్ ఉండనే ఉండదు కాబట్టి సో వెన్ యూ అబ్బైడ్ ఇన్ దట్ ప్రజెంట్ మూమెంట్ వెన్ అబ్బైడ్ ఇన్ దట్ కాన్షియస్ ప్రజెన్స్ దట్ ఈస్ ది బ్రహ్మ సో అప్పుడు ఆ సందర్భంలో మీకు ఈ మానసికములైనటువంటి ప్రతిబంధకాలన్నీ కూడా పోతాయి ఒక్క దెబ్బలో So, a spark of fire is enough to destroy a mountain of uh, kathara, or a mountain of fuel. Mountain of fuel is not enough to destroy it, but it is not enough to destroy it. That is, when you have to get connected with that sense of being, that is present moment, live in the present moment, Try to discover the immense glory of the present moment. Forget about the past and future. There is no past. You believe me, there is no past. There will be no future. There is, what all future you are talking about is in the present. Forget about all other things. Astrology, astronomy, ignore all of that. Try to discover the glory of the immense glory of the present moment. That is Brahma. తో ఆ విధంగా విద్యచేతను అంటే ఆ సత్యద్రూపముగా ఆత్మను తెలుసుకున్నట చేత సర్వప్రతిబంధస్య అపనీతత్వా ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ పాస్ట్ ఫ్యూచర్ క్యాల్కులేషన్స్ దుర్బల మనస్సుల కోసం ధీరపురుషుల కోసం కాదు ధీరపురుషులు ఇన్సెక్యూర్ పీపుల్ చుట్టూ ఇటువంటివన్నీ పెట్టు కూర్చుంటారు ధీర పురుషులు వీటికి అతీతంగా వ్యతికరిస్తూ ఉంటారు These things are not going to change anything. So uh, you… you… you… you… calculations you were never… I am not sure about it. But you say, I am not… This <laughs> cinema actor will call you something. Call you in the world alone. He is a jyotish-pray. He is a jyotish-pray. He is a jyotish-pray. What is jyotish-pray? He must have done about it. He is a character. I am not a man of justice. ఇది ఇది అక్కడే అన్ప్రెడిక్టబుల్ అది వీడు ఏవో ప్రొడిక్షన్స్ వేస్తాడు లక్ష్మీ నరసింహ సినిమా ఇంత లాభం వస్తుంది మరో సినిమా అంత లాభం వస్తుంది అని వీడు క్యాల్ ప్రకారం క్యాల్కులేషన్ వేస్తాడు వీడి క్యాల్కులేషన్లో వీడు తుపాటి పెట్టి కాల్సడా ఉన్నది ఆ క్యాల్కులేషన్లో రాదు ఎందుకు ఎందుకు రాదంటే వీడి మనస్సులో వైల్డెస్ట్ ఆఫ్ ది డ్రీమ్స్లో కూడా అది ఊహ చేయలేడు వీడు వాడికి మానసిక సంస్కారాన్ని బట్టి సమ్ సచ్ థింగ్ ఈజ్ పాసిబుల్ అనే పాయింట్ నాట్ నాట్ నాట్ వన్ పర్సెంట్ కూడా వాడికి తోస్తే ఆ క్యాల్కులేషన్లోకి వస్తుందండి పోతపోతే అది క్యాల్కులేషన్లోకి వెళ్ళ వస్తుంది ఏదేదో వస్తుంది ఏదేదో రా ఏదేదో ఉంటుంది ఏదో సమాన్ హిడెన్ ఫ్యాక్టర్ ఏదో ఉంటుంది వీడు ఎనలైజ్ చేయలేని ఫ్యాక్టర్ ఏదో ఉంటుంది ఏదో ఉందని వీడు ఊహించి దానికి ఏదో ఇంటర్ప్రిటేషన్ ఇస్తాడే కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్ అని ఎనీవేర్ నియర్ దట్ హీ విల్ నాట్ బి ఏదో ప్రెడిక్ట్ చేస్తాడు అయిపోయిన తర్వాత వైజింగ్ వైజ్ ఆఫ్టర్ ది ఈవెంట్ ఒక ఆయన మాతో ఉన్నారు మేము వరల్డ్ ట్రేడ్ సెంటర్ యొక్క కొలాబ్సిన ఆయన ప్రొడిక్ట్ చేశారు అన్నమాట మై గుడ్నెస్ ఇస్ ఇట్స్ ఆఫ్ హావ్ అంటే ఆ వాక్యం చెప్పే వాక్యం ఏంటంటే రెండు ఉంది ఆ వాక్యంలో రెండు అని ఒకటి ఉంది ఇంకొకటి ఉంది అలాగే పెద్ద వాక్యం ఈ రెండు ఈ పడిపోవటాన్ని చూపించి ఇగో దీన్ని బట్టి ప్రసీట్ చేశాను ఇట్ ఈజ్ యువర్ ఇంటర్ప్రిటేషన్ ఇట్ ఈజ్ యువర్ ఇంటర్ప్రిటేషన్ అది ఇప్పుడు చెప్తున్నావు ఆ వాక్యం నేను చూశాను ఆ పారాగ్రాఫ్ దాంట్లో ఉన్న రెండుకి దాంట్లో ఉన్న పడిపోవటాన్ని ఆ రెండింటినీ కలిపి ఎవో రెండు పడిపోతాయి అని ఊహ కూడా చేయడం కష్టం ఆ పారాగ్రాఫ్ అలా ఉంది అయిపోయిన తర్వాత ఆ పారాగ్రాఫ్ చూపిస్తే నా నేషనల్ డామస్ కాల్సింది అలాంటి సంథింగ్ లైక్ దాట్ దే ఆర్ ఎఫ్యూ మహాత్మా అసలు త్రికాల దర్శులైన మహాత్ములు ఉన్నారు వాళ్ళు భవిష్యత్ ఈవెంట్స్ని పొన్నింటిని అలా చుచ్చాయిగా ప్రొడిక్ట్ చేస్తారు దే ఆర్ వేర్ కానీ ఇది పాన్ షాప్ లెవెల్లోకి తీసుకొచ్చేసరికండి ప్రతివాడు జ్యోతిష్కుడే ఇట్ ఈస్ ఏ కమర్షియల్ ఎంటర్ప్రైజ్ అండ్ సో వాట్ ఈస్ దే I don't understand. So, anyway, so, sometimes I say, what is this thing? Am I, am I presenting a crusade against something or what? I am not sure. I am not doing that. I am not doing that. Whatever good is in it, there is a little bit of peace. There is no peace. There is no peace. If you don't have peace, you can do that. వాడు ఆ రకంగా కొంత ఈశ్వరుని ఉపాసం ఆ రకంగా ఉపయోగపడుతుంది కానీ శాంతి కర్మలకి ఉపయోగపడుతుంది కానీ ఊరికే ఇంకక్కడి నుంచి పిడికి బియ్యానికి ఒకే మంత్రం అన్నట్టుగా ప్రతీ వీడు కలిపి దినఫలం ఆరో ఫలం ఆల్ నాన్ సెన్స్ చెప్తూ ఉంటుంది తలా తోకాలి కబుర్లు ఏవో ఉంటారు అదేమీ కాదు దానివల్ల ఏమవుతుందంటే వీడు ఒక స్వామి విద్యాత్మానందజీ అన్నారు సార్ నాకు దీనివల్ల చాలా సూపర్ పెరిగిపోతుందండి నేను అన్నాను రెండు అంటే ఆయన పోనీ కమ్యూనిస్టు అయితే వాళ్ళు మంచి మాటకి చెప్తే అది చెప్పకూడదు ఏంటండి అని అన్నాడు కరెక్ట్ ఆయన ఒకసారి రాజమండ్రిలో ఏదో ఒక బుద్ధుని చెప్పింది కొట్టేస్తారు మీరు అన్నాడు ఒక ఆయన ఇచ్చి ఒక పండితులు సభ మధ్యలోనే నేనన్నాను ఎవరు బుద్ధుని చెప్పింది చెప్పకూడదు ఏంటండి మీద ఎక్కడ నియమండి బుద్ధ ఎందుకంటే ఆ ఆత్మ జ్ఞాని వాళ్లకు కూడా ఆత్మరూపుడే సర్వేశ్వై దేవాహంతి అంతైత్రి ఒక నిమిషం ఎవళ్ళు ఆటంకం పెట్టరు మీరు ఏవో డబ్బు సంపాదిస్తానో దశకం సంపాదిస్తానంటే ఆటంకాలు పెడతారు దేవతలు కూడా కానీ నేనేమో స్వర్గానికి వెళ్తానంటే ఏవో కొంత ఆటంకాలు పెడతాను నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటానంటే ఏమీ ఆటంకం పెడతాను మనస్సుకి ఆత్మకి మధ్యలో ఎవళ్ళు దూరేది లేదు మన మనస్సులో ఉండే సంస్కారాలు అంటే ఎనీవే అవిద్యా ప్రతిబంధమాత్రోహి మోక్ష ణ్య ప్రతిబంధ నిత్యత్వాత్ ఆత్మభూతత్వా మోక్షానికి ఒక్కటే ప్రతిబంధం ఉందంటున్నారు అజ్ఞానం ఒక్కటే ప్రతిబంధం నాణ్య ప్రతిబంధ ఇంకో ప్రతిబంధం లేదు దానికి కారణం కూడా చెప్తున్నారు నిత్యత్వా ఏవి అనిత్య ఫలములో వాడికి ప్రతిబంధాలు ఉంటాయి ఎందుకంటే ప్రతిబంధము అంటే అర్థం ఏమిటి మీ దగ్గర లేని దానిని మీరు పట్టుకో ప్రయత్నం చేస్తుంటే ఆతంకం వస్తుంది మీ దగ్గర లేదంటే అనిత్యమే కదా ఇప్పుడు లేదు కదా భవిష్యత్తులో రావాల్సింది ఇప్పుడు లేదంటే అనిత్యం మీకు అనుభవానికి రాకుండా చేయి జారిపోయిట్లా చేస్తాయి ప్రతిబంధాలు అంటే అర్థమేంటి ఓ కాలంలో వచ్చింది మరో కాలంలో పోయి దానికి మాత్రమే ప్రతిబంధాలు ఉంటాయి నిత్య వస్తువుకి ప్రతిబంధాలు ఉండవు ఆత్మ మోక్షము నిత్యము నివార తర్వాత మీరు బాహ్యమునందుండే ఫలాన్ని కోరినప్పుడు మీకు ప్రతిబంధాలు వస్తాయి కోరేప్పుడు ప్రతిబంధ ప్రతిబంధం రావడానికి గ్యాప్ ఉండాలి టైం గ్యాప్ ఉంటే ఆ టైంలో ప్రతిబంధం వస్తుంది స్పేస్ గ్యాప్ ఉంటే ఆ స్పేస్లో ప్రతిబంధం మీకు మీకు మధ్యలో ప్రతిబంధం ఎక్కడి నుంచి వస్తుంది బికాజ్ బిట్వీన్ యూ అండ్ యూ దెర్ ఈజ్ నో స్పేస్ దెర్ ఈజ్ నో టైం దేర్ ఫోర్ రాదు ప్రతిబంధము అంటే ఆటంకము ఆప్స్టకి కాబట్టి నిత్యత్వాత ఆత్మ శంకర భాష అంటే చాలా గంభీరంగా ఉంటుంది నిత్యము ఆత్మభూతము కనుక కేవలం అవిద్య ఒక్కటే ప్రతిబంధం ఇక్కడ మరే ప్రతిబంధం లేదు అవిద్యకి మరో పేరు చెప్పమంటారా నన్ను మనస్సే అవిద్య మనస్సులో అవిద్య కాదు అలా కూడా అనొచ్చు మనస్సే అవిద్య ఎందుకంటే ఫండమెంటల్గా మైండ్ ఈజ్ ఏ థాట్ థాట్ ఈజ్ హావింగ్ టైమ్ ఎస్ ఎరామేటర్ టైమ్ ఎస్ ఎక్టర్ అన్ హెన్స్ ఇట్ ఇస్ అన్ రియల్ ఇట్ ఈ అ విద్యా బస్ కాబట్టి మనస్సే అవిద్యా తస్మాత్ loke లోకే loke కే paramam brahma బ్రహ్మవేద సాక్షాదహమేవాస్మీతి స నాన్యాంగతి గచ్చతి కాబట్టి తస్మాత్ కాబట్టి సహ వాడు వాడంటే ఎవరు యశ్చిత్ ఎవడైనా సరే వాడంటే ఎవడైనా సరే సయోహ వై మంత్రం అదే సహ యిత్ వాడు ఎవడైనా సరే పురుషుడు కానీ స్త్రీ కానీ మళ్ళీ దాంట్లో కూడా లేదు హై అంటే ఖచ్చితముగా నిశ్చయముగా అని చెప్పే అవ్యయాలు లోకే లోకంలో ఎవడైతే తత్ పరమం బ్రహ్మవేద సర్వాతిశాయి పరమం అంటే సర్వాతిశాయి అండ్ ఎగ్జిస్టెన్స్ విచ్ ఈస్ అన్లిమిటెడ్ విచ్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ఆల్లిమిటెడ్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఇట్స్ కౌంటర్ పార్ట్ ఆన్ ఎగ్జిస్టెన్స్ ఘటము ఉన్నది అన్నారు ఘటము లేదు అన్నారు ఘటము ఉన్నది అనే ఉనికికి గటము లేదు అనే అభావానికి అధిష్టానంగా పరబ్రహ్మ అదే ఆత్మతీతము అది ఈ ఉన్నది లేదు అనేటువంటికి అతీతమైంది పరమం బ్రహ్మ మీద ఇప్పుడు తరంగము ఉంది పోయిందంటారు కానీ మీరు ఉంది పోయిందని అనరు ఉండిపోయేదానికే ఉంది పోయిందని వ్యవహారం ఉంటుంది ఎప్పుడు ఉండేదానికి ఉండిపోయింది అని అనరు ఎప్పుడు ఉండేదాన్ని ఉందని కూడా చెప్పరు అప్పుడప్పుడు ఉండేదాన్నే ఉందని అంటారు లోకం వ్యవహారం ఆకాశం ఉందని ఎవడన్నా అనుకుంటే విన్నారా మీరు మేఘాలు ఉన్నాయంట వచ్చిపోయే వాటికే ఉందని వ్యవహారం లేదని పోయేని వ్యవహారం బ్రహ్మ వాటిది పరమం బ్రహ్మవేద సాక్షాత్ అహమే వాస్మిది బ్రహ్మవేద అంటే నేను నా బుద్ధి ఘటము నేను నా బుద్ధితో ఘటాన్ని తెలుసుకున్నాను బుద్ధి జ్ఞాన సాధనము ప్రమాణము అంటారు ప్రమేయము ఘటము నేను ప్రమాత ఇది విభాగం ఇలాంటి విభాగం కాదు బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం అలాంటి విభాగం అయితే నా బుద్ధి కంటే బ్రహ్మ చిన్నదవుతుంది నా బుద్ధిలో ఇవిడినప్పుడు నాకంటే నా బుద్ధి కంటే చిన్నదవుతుంది కదా కాబట్టి అలా కాదు సో ఆ విధమైనటువంటి త్రిపుటి ఉండదు సో నేను బ్రహ్మజ్ఞానిని అని ఆ తెలుసుకోరు బ్రహ్మజ్ఞానము అహంకారానికి ఆభూషణం కాదు ఎంఏ పిహెచ్డి అన్నారనుకోండి అదే అహంకారానికి ఆభూషణం ఆభూషణం అంటే అహంకారం అది అర్థం అంతే కదండి వీడు అహం వీడు ఈగోకి ఆ ఇగోకో నామధేయం ఒకటి దానికి ఇంటి పేరు ఉంటుంది మిడిల్ నేమ్ ఉంటుంది ఎండ నేమ్ కూడా ఉంటుంది ఈగోకే అంతా ఈగోకే ఉంటుంది నేనుకే ఇవన్నీ పేర్లు దేహభేదాన్ని బట్టి ఇగో పేర్లు సో ఆ నామధేయానికి ఆభూషణం ఆ అహంకారానికి ఆభూషణం ఏమిటంటే అయాం ఎ డాక్టరే అస్టు తప్పేం కాదు బట్ ఆ బ్రహ్మజ్ఞానం అలాంటిది కాదు అయాం బ్రహ్మనిష్ట అనో అయాం బ్రహ్మజ్ఞాని అనో ఎవరైనా అన్నట్లయితే వాళ్ళు తెలుసు బ్రహ్మ గురించి వాళ్ళకి తెలియలేదని సమాయకత్వం చేత అలా అంటున్నారు తెలిసి చెప్పిన మాట కాదు కాబట్టి అహం ఆ ఈగోని ఆ బ్రహ్మ విలీనం చేసి అహమేవ బ్రహ్మ అస్మి వ్యంగ్య సముద్రంలో విలీనమైపోయినట్టుగా అహం వెళ్ళి బ్రహ్మలో విలీనం అవుతుంది బ్రహ్మ వచ్చి అహంకి ఆభూషణం అవదం అహం వెళ్ళి బ్రహ్మలో విలీనం అవుతుంది ఆ తెలుసుకుంటారో వాళ్ళు సహాణ్యాన్ గతి వాళ్ళు మరో గతిని గతి ఫలం ఇతరమైన ఫలాన్ని బ్రహ్మ భిన్నమైన ఫలాన్ని పొందే ప్రసక్తే లేదు ఎందుకంటే బ్రహ్మ భిన్నంగా ఏది లేదే కనుక దేవైరపీ సస్య బ్రహ్మప్రాప్తిం ప్రతి విఘ్నో నశక్యతే కర్తు దేవతలు కూడా ఆ జ్ఞాని బ్రహ్మను పొందుటకు విఘ్నాన్ని చేయలేరు దేవతలు కూడా విఘ్నాన్ని కలిగించలేరు మీరు ఏదైనా ఫలాన్ని పొందాలనుకోండి విఘ్నాన్ని కలిగిస్తారు దేవతలు అంచేతనే ఆ విఘ్నాలని కలగ పోగొట్టుకోవడం కోసమే ఏదో పూజలోవి చేసుకుంటూ ఎక్కడికక్కడికి దేవతల్ని సంతోషపెడుతూ ఉంటారు ఇప్పుడు ఎక్కడో దేవాలయంలో చూశాను నేను కొండ మీద దేవుడు ఉంటాడు కొండ మీదకి వెళ్ళేప్పుడు ఆ మెట్ల దగ్గర ఎవడో ఒక దేవత కూర్చుని ఉంటారు ఏదో దేవత వినాయకుడు అవ్వచ్చు లేకపోతే భైరవుడు అవ్వచ్చు లేకపోతే విష్ణేరుడు అవ్వచ్చు ఎవడో దేవతకు వెళ్ళేది జేయుడు అవ్వచ్చు వెయ్యుడవచ్చు మరొకడు అవ్వచ్చు వీళ్ళు ఏమని చెప్తారంటే ఈ దేవతకి అక్కడ వాళ్ళకొక ఒకరిద్దరు ఉంటారు ఒకరికాయను అవన్నీ కూడా ఉంటాయి మీరు ఈ దేవతకి పూజ చేసి ఒకబ్బరికాయ కూర్చితే మీ యాత్ర దిగ్విజయం అవుతుంది అని అసలే యాత్ర వెళ్తున్నదే దేవుడి దగ్గరికి మళ్ళీ దాంట్లో కూడా మళ్ళీ విఘ్నాలు ఎవర ఆ విఘ్నాలని పోగొట్టడానికి మళ్ళీ దేవత ఈ రకంగా అసలు వెంకటేశ్వర స్వామి అసలు మూల విరాట్టు దగ్గరికి వెళ్ళేప్పటికీ విఘ్న నివారణ దేవతలు ఆరడల మంది అయిపోతారు ఈ అలా అలా ఉంటుందండి చూసారా మీరు అంటే మీరు చిన్న తపస్సు చేద్దామంటే కూడా దేవతలు అడ్డుపడిపోతూ ఉంటారు అంచేత ఆ రకంగా ఆత్మజ్ఞానంలో మీకు అడ్డేమీ రాదు మీ క్లేషములే మీకు అడ్డు మీ మనస్సులో ఉండే అస్మిత రాగము ద్వేషమును మనం చేసినాం చూడండి అవే అడ్డు కావాలి కానీ అజ్ఞానము తప్ప మరో ప్రతిబంధకం ఇంకొకటి లేనే లేదు గ్రహాలు కానీ నక్షత్రాలు కానీ ఎవ్వరూ ప్రతిబంధకం కాదు ఆఖరికి ద మోస్ట్ నొటోరియస్ ఇంద్రా ఆల్సో విల్ నాట్ బాదర్ యూ జనరల్గా ఎవరైనా తపస్సు చేస్తున్నారంటే ఉలిక్కిపడతాడు ఇంద్రుడని కథలు మనకి అంటే దాని అభిప్రాయం ఏంటంటే ఇంద్రుడు ఉలిక్కుపడ్డాడని ఏం కాదు దాని అభిప్రాయం ఏంటంటే ఒక ఉన్నత శిఖరాలను అధిరోహించటానికి ప్రకృతి శక్తులు కొంత ముందు తాత్ ముందు కొంత వాటిని నువ్వు అధిగమించాలి అధిగమిస్తే నువ్వు ఉన్నత స్థానాన్ని చెందుతావు ఆ ప్రకృతి శక్తులకే ఇంద్రుడని పేరు అయితే నాకు ఈ ఈశ్వరుడు ప్రకృతి శక్తుల రూపంలోనే ఉంటాడు సో ఉన్నత స్థానం అధిగమించాలి అంటే మటుకు కొన్ని విఘ్నాలు తప్ప కొన్ని ఆటంకములు తప్పం వాటిని అధిగమించాలి సో ఇట్ ఈస్ లైక్ దాట్ ఎందుకు దేవతలు వీడికి విఘ్నం చేయరు అంటే చెప్తున్నారే ఆత్మా హ్యషాంసభవతి వీడు ఫలానా వ్యక్తి వేరే మిగిలి ఉన్నాడు అనుకోండి వాడి మీద ఏదో అసూయతోటి విఘ్నాన్ని కలిగించాలి వాడు వ్యక్తి మిగిలి ఉండడు వాడు పరబ్రహ్మలో విలీనం అయిపోతున్నాడు ఆ దేవత వీడికి విఘ్నాన్ని చేయటాన్ని చేయాల్సిన దేవత ఎవరో ఇంద్రుడు ఎవరో ఉన్నారు వాళ్ళకు కూడా వీడే ఆత్మరూపుడే వాళ్ళ ఆత్మ వీడే ఇంకేం విఘ్నం చేస్తారు ఎవళ్ళకి విఘ్నం చే ఒక న్యూక్లియస్ ఉంటే విఘ్నం న్యూక్లియస్ లేదంటే ఎవరికి విఘ్నం చేస్తారు ఉన్నది ఏమిటంటే బ్రహ్మే ఉంది బ్రహ్మ ఇవ్వవతి ఈ బ్రహ్మ వాళ్ళకి ఆత్మే కాబట్టి విఘ్నం అనే ప్రసక్తే లేదు అని అలా ఎందుకు చెప్తున్నారంటే శంకరుడు మనిషి మనస్సులో భయం ఉంటుంది నాకు బలం దక్కుతుందో దక్కదో అనే భయం ఉంటుంది అర్జునుడు కూడా అడుగుతాడు ఉభయభ్రష్టు అయిపోతానేమో అని అడుగుతాడు ఎటు ఇటు వేదాంతము దక్కగా అటు సంసారము దక్కగా ఎటు కాకుండా అయిపోతానేమో చిన్న ఆగ్రహం ఇవ్వ నశ్యతి అన్నట్టుగా అలాగేమైపోదు నీకు ఇక్కడ విఘ్నాలయం ఒక రకమైన ప్రోత్సాహం సూచించుకోవాలి తస్మాత్ బ్రహ్మ విద్వాన్ బ్రహ్మైవ భవతి బ్రహ్మ విద్వాన్ అంటే బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మైవ భవతి ఓ సభ అయింది ఓ వ్యాకరణ పండితులు వచ్చారు నేను మామూలుగా ఏదో ప్రసంగం చేసుకున్నాను ప్రసంగం చేస్తూ బ్రహ్మవేదం బ్రహ్మైవ భవతి ఇది కొట్ చేస్తారు సో బ్రహ్మజ్ఞాని బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మస్వరూపుడు అయిపోతాడు అని ఎలా అవుతాడు దాని మీద ప్రసంగం చేస్తున్నాడు చూస్తుంటే ఆ వ్యాకరణ పండితులు మధ్యలో ఉన్న నాపారు స్వామీజీ ఆగండి ఓకే ఘటజ్ఞానీ ఘటోన భవతి బ్రహ్మజ్ఞాని కథం బ్రహ్మభవతి అని అంటే నేను అన్నాను మీరు ఏ శాస్త్రం ఉంది వేరే అడిగాను అంటే వ్యాకరణ శాస్త్రి నేను వ్యాకరణ ప్రవచనం చేయట్లేదు నేను వేదాంత ప్రవచనం చేస్తున్నాను మీకు తెలుసున్న టాపిక్ కానీ మీరు మాట్లాడద్దని అంటే ఆయన కోపం వచ్చింది నాకు కోపం వచ్చింది ఏది ఘటజ్ఞానీ ఘటోభవతి బ్రహ్మజ్ఞాని బ్రహ్మకథం భవతి అని అదే దృష్టాంతం ఏం వేదాంత సభ అనుకున్నారా లేకపోతే ఈ వ్యాకరణకున్నదా సో మౌలికమైన సిద్ధాంతం తెలియకుండా ప్రశ్న వేసేదానికి కూడా సందర్భం ఉండద్దు అని నేను అన్నా అంటే ఆయన కోపం వచ్చింది ఏమండే బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి ఎందుకని బ్రహ్మ ఆత్మగన్నాడు బ్రహ్మను ఆత్మరూపంగా తెలుసుకున్నాడు కనుక బ్రహ్మైవ భవతి నాకు భయము లేదు నాకు భయం వేస్తుంది అన్నాడు ఈ భయం ఎక్కడుంది ఆత్మనిష్టంగా ఉన్నది అజ్ఞానం చేత నాకు భయము పోయినది అన్నాడు ఈ అభయం ఎక్కడున్నది ఆత్మనిష్టంగా ఉంటుంది కాబట్టి అభయం లేదా అభయో నభవతే నువ్వు అనగలవా అభయాన్ని తెలుసుకున్నవాడు అభయుడు అవడు అంటే భయం లేనివాడు అవడు ఇంకా భయం ఉంటుంది నా అర్థం దానికి కాబట్టి అనాత్మతత్వ అనాత్మని తెలుసుకునేదానికి ఆత్మను తెలుసుకునేదానికి భేదం ఉంటుంది ఆత్మనిష్టంగా దర్శిస్తారు కాబట్టి అలాగంటే పూర్వపక్షం అది అది పసైన పూర్వపక్షం కాదు వాడు నేను ఎందుకు చెప్పానంటే ద్వైతులు ఇలా మాట్లాడుతూ ఉంటాను చేస్తారు ఒక ఆయన నేనే బ్రహ్మంటారా నేనేనా బ్రహ్మ అంటే నేను బ్రహ్మే అంటే మీరు మీరు బ్రహ్మేనా అంటే నేను చెప్పాను చూడండి శృతి తత్వమసి అని చెప్పండి తత్వత్వమసి దాని అర్థం తెలుసుకుని ప్రయత్నం చేయండి దాన్ని వెటకారం చేసే ప్రయత్నం చేయండి అహం బ్రహ్మాస్మి అని నేను చెప్పలేదు గృహదారం చేసుకుడికి చెప్పింది తత్వమశే అని చాంద్రోద్ది చెప్పింది అంటే ఏటండి ఏటండి శాస్త్రి గారు మీరేమంటారు మీరేనా బ్రహ్మ అంటే నేనైనా బ్రహ్మ అవగో వాడు అక్కడ పాలు తీసుకొస్తున్నాడు కాఫీ హోటల్ సర్వర్ వాడు బ్రహ్మేనంటారా అని ఇలాగ వెటకారంగా మాట్లాడద్దు ఆ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి మీరు వెటకారం నన్ను వెటకారం మీరు చేసి దేవుండదు మీరు శృతిని వెటకారం చేస్తున్నారు కాబట్టి అలా ఉంటే అసందర్భంగా మాట్లాడకూడదు తెలియకుండా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇట్స్ ఛాలెంజింగ్ ఇట్స్ డాంటింగ్ టాస్క్ తెలుసుకోవడం అంత సామాన్యమైన విషయం కాదు కాబట్టి బ్రహ్మవేద బ్రహ్మైమ భవతి బ్రహ్మ విద్వాన్ బ్రహ్మైమ భవతి ఇది మా యొక్క మౌలికమైన ప్రతిపాదన దీంట్లో ఇంక మళ్ళీ తేడా లేదు బ్రహ్మని తెలుసుకున్నాడు అంటే బ్రహ్మ అంటే పూర్ణత్వము అని అర్థం పూర్ణత్వాన్ని తెలుసుకున్నాడు అంటే అభయాన్ని తెలుసుకుంటే అభయుడైపోతాడు పూర్ణత్వాన్ని తెలుసుకుంటే పూర్ణుడైపోతాడు అదే దాని మాట బ్రహ్మవేదం బ్రహ్మైవతి కంచుష అబ్రహ్మవిత్కులే కులమంటే సమూహము బ్రహ్మవేత్త బ్రహ్మజ్ఞాని సమూహం ఆయన చుట్టూ ఎవళ్ళు ఉంటారు జ్ఞానముందు ప్రీతి కల వాళ్ళు ఉంటారు బ్యాంకర్ చుట్టూ ఎవళ్ళు ఉంటారు బ్యాంకులో ఎవళ్ళు ఉంటారు బ్యాంకు వెళ్ళారనుకోని ఎవరు ఉంటారు జపం చేసుకునే వాళ్ళు వాళ్ళు ఉంటారా ఏవో చెక్కులు పట్టుకునే వాళ్ళు బ్యాంకులో డబ్బులు వేసేవాళ్ళు ఉంటారు దేవాలయానికి వెళ్ళారనుకోని ఎవళ్ళు ఉంటారు ఏదో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లాంటి వాళ్ళు ఒకళ్ళు తన మినహాయిస్తే ఉంటారు దేవాలయంలో భక్తులు ఉంటారు సముద్రంలో చేపలు ఉంటాయి బ్రహ్మవేత్త వద్ద ఎవరుంటారు సత్సంగీీయులు ఉంటారు అది బ్రహ్మవేత్త యొక్క కులం అంటే అది కులమంటే సమూహము కనుక ఆ బ్రహ్మవేత్త యొక్క సమూహంలో కులమునందు ఆ వంశమునందు నాదవంశమునందు అబ్రహ్మవేత్త నభవతి బ్రహ్మవేత్త కాని వాడు ఎవడో అంటే అందరికీ కూడా ఆ బ్రహ్మజ్ఞానం యొక్క ప్రభావం అందరి ఎందుకు ప్రసరిస్తుంది అందరూ ప్రాప్తులవుతారు అని ప్రశంస ప్రశంస వెరీ మీనింగ్ఫుల్ ప్రశంస కింఛ తరతి శోకం శోకం తరతు శోకము దాటి నేను శోకం అంటే ఎలా పొందుతారు నేను శంకర్ అనేకేష్ట వైకల్య నిమిత్తం మానసం సంతాపం అది శోకం ఉంటుంది ఆయనకి సడన్గా శోక శబ్దానికి యక్ష్యాం చేయాలనిపించి చెప్పాను మానసం సంతాపం శరీర పీడ గురించి మాట్లాడటం లేదు శోకం తరబీ అంటే మొకాళ్ళ నొప్పులు తగ్గిపోతీ తల కూడా తగ్గిపోతుందని కాదు మొకాళ్ళ నొప్పులు తగ్గాలంటే అడ్డన్ఫర్మేటరీ ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిందే తలనొప్పి తగ్గాలంటే శారీడా ఒకటి కూడా దానిలో రెండు వేసుకోవాల్సిందే బ్రహ్మజ్ఞానమైనా సరే రెండు శారీడా వేసుకోవాల్సిందే రెండు వేసుకుంటే కదా తగ్గదు బట్ ఆ రెండు తల ఒక కదా ఇదంతా కావచ్చు అదో కావచ్చు ఎనీవే సో శోకన్ తరగతి శరీర పీడ ఏమీ పోతుంది అంచేతను నేను మనవ్ చేస్తాను శరీర పీడ మానస సంతాపం నైంటీ ఎనీ గివెన్ ఇష్యూలో అలా ఉంటుంది దాంట్లో ఆ పోతుంది ఆ టెన్ మిగులుతుంది ఇప్పుడు మీకు మనసు కుదుటుగా ఉంటుంది ఆ టెన్ పర్సెంట్ని కూడా సెటిల్ చేయొచ్చు సో శరీరపీడ ఎప్పుడు అలాగా ఆ ఇమోషనల్ పెయిన్ తోటి తోడయ్యి మరింత భూతద్దంలో మనం చూస్తాం చూసి సాధారణంగా మనిషి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇమోషనల్గా తయారవుతారు ఎంతటి వాడైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇమోషనల్గా తయారవుతారు ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ కాంప్లెసెన్స్ డిసెండ్ అవుతుంది మనస్సులో ఆ మనసులో ఉండే ఆ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అసలు ఉన్నదే తక్కువ అది కూడా కొంత డిసిపేట్ అవుతుంది డిసిపేట్ అయ్యి ఒక భారం మనస్సు భారాక్రాంతమవు అటువంటిప్పుడు వాళ్ళ పాత గుర్తులు చేసుకోవటం ఇమోషనల్గా తయారవటం అలా తయారవుతుంది ఆ ఇమోషనల్ ఎన్వై ఎన్వైరాన్స్లో వాడికి ఆ శరీర పీడ కొంచెం అధికంగా కనపడుతుంది అంచేతనే మనిషి అనారోగ్యంగా ఉన్న మనిషి డాక్టర్కి బాగా దండాలు అవి పెట్టదు చాలా ప్రేమగా దండం పెట్టాడు మందు ఎందుకు ఎంతో శ్రద్ధని కలిగి ఉంటాడు బికాజ్ ఇమోషనల్లీ హీఈ్ వెరీ ఇన్సెక్యూర్ ఆ సెన్స్ ఆఫ్ వెల్బీయింగ్ డిసపీర్ అయిపోయి అలా ఉంటుంది ఇచ్చి ఇస్ సహజం కాదు సో మానసం సంతాపం తరపి ఆ మానసమైన వేడి ఇట్స్ హీట్ సో అంటే హీట్ అంటే సహించలేకపోవటం చాలా ఇబ్బంది పడిపోవటం మనిషి చాలా కష్టపడిపోవటం సో ఆ మానసమైన సంతాపము అది ఎందువల్ల వస్తుందంటే దానికి శోకము అని పేరు అది ఎందువల్ల వస్తుందంటే అనేక ఇష్ట వైకల్య నిమిత్తం వైకల్యము అంటే వియోగము అని విడిపోవడం మనకి ఇష్టములు అనేకముంటాయి ఇష్టములు లివింగ్ నాన్ లివింగ్ ఇష్టములు అంటే మనం ప్రేమించేటువంటి వస్తువులు అనేకం ఉంటాయి సో దేన్ని ప్రేమించక అటాచ్మెంట్ దేనికి ఉండకూడదు భ్రమించటం అంటే సైకలాజికల్ డిపెండెన్స్ ఇష్టం ఉంటుంది నా యొక్క హ్యాపీనెస్కి అది ఉండాలి ఒక్క పిల్లలు ఉంటే నేను హ్యాపీగా ఉంటాను ఒక్క పిల్లలు లేకపోతే నేను హ్యాపీగా ఉండను అది అది ప్రేమ సైకలాజికల్ డిపెండెన్స్ అది అది ప్రేమని భ్రమపడతాను జడభరతోపాఖ్యానంలో ఇది వస్తుంది అది నేను భాగవతం చూస్తూ ఉంటాను కదండి అది చూస్తే నాకు దా అదేదో జడభరతది కథ కాదండి ఈ పెట్స్ని పెంచుతారు చూడండి వాళ్ళ సమస్యలు అన్ని దాంట్లో కనపడతాయి ఎవరి వరల్డ్ హ్యాస్ ఏ కౌంటర్ పార్ట్స్ నేను చూశాను ఎడవరకు ఉపాఖ్యానం అది ఉపాఖ్యానమేం కాదు అది ప్రజెంట్ డే స్టోరీలాగా కనపడుతుంది ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అతను ఆ పెట్ట కనపడినప్పుడు అతను యొక్క మానసిక తాపాన్ని ప్రకటిస్తాడు అదంతా కూడా మీరు తెలుగులో రాసేసి జడభరతనే పేరు తీసేస్తే ఈ మోడర్న్ పీపుల్కి చక్కగా ఫిట్ అవుతుంది సో ఇష్టవైకల్య నిమిత్త అనేక అంటున్నారు మనకి ఇష్టములు అనేకం ఒకటి కాదు ఒక ఇష్టం రెండు ఇష్టాలు అయితే పర్లేదు ఎన్ని ఎన్ని ఇష్టాలండి అడుగు సైకలాజికల్ డిపెండెన్సే పదార్థాల మీద సైకలాజికల్ డిపెండెన్స్ నేను తిని కంచం అదే కంచంలో భోజన చేస్తాను అంటే అది ఎవడన్నా పొరపాటున ఆ కంచ తీసుకుని వాడు తింటున్నాడు అనుకోండి ఈశ్వరస్ దిస్తాడు నా పెన్న అదే ఉండాలి నా డ్రస్ అదే ఉండాలి నాకు వీళ్ళే నా మనుష్యులు మరెవాళ్ళు నా మనుష్యులు కాదు వీళ్ళు కూడా ఇలాగే బిహేవ్ చేసినప్పుడే నా మనుష్యులు లేకపోతే కాదు ఈ అనేక ఇష్ట ఎన్ని ఇష్టాలు ఎక్కువైపోతే దుఃఖానికి అంత పరి అంత అనుకూలమైపోతుంది అనేక ఇష్ట వైకల్య ని సపోజ్ ఇష్టం అనేది ఏది లేదంట మన అంటే నేను సైకలాజికల్గా డిపెండ్ అయ్యేది ప్రేమ అప్పుడు అందరినీ ప్రేమించచ్చు కూడా అందరినీ పూర్ణంగా ప్రేమించవచ్చు ఐ లవ్ గివెన్ టు ఎవ్రీ డినైడ్ టు నన్ గివెన్ టు ఎవ్రీ నాట్ ఫోకస్డ్ ఆన్ వన్ టు త్రీ ప్లేసెస్ అప్పుడు ఫ్రీడంతో కూడిన లవ్ అప్పుడు అప్పుడు వికాసంలోకి వస్తుంది అసలు అదంటూ ఒకటి ఉంది నాది ఎలా ఉంటుందని కూడా తెలుస్తుంది హ్యూజ్ ఫ్రీడమ్ ఇట్ వండర్ఫుల్ ఫ్రీడమ్ అండ్ సో దట్ లవ్ దట్ రియల్లీ కమ్స్ అవుట్ కనుక మనకి అది తెలియదు మనకి మనం అనుకుంటున్న లవ్ అని మనం ఏదో అనుకుంటున్నామో ఇట్ ఈస్ నథింగ్ బట్ సైకలాజికల్ డిపెండెన్స్ అది మానసికమైనటువంటి పరాధీనత తప్ప మరొకటి కాదు సో అది ఇష్టం ఇన్ని ఇష్టాలు మనం పెంచు కూర్చున్నాం అనుకోండి సోమినీ ఇష్టాలున్నాయనుకోండి మొన్నే ఇప్పుడు ఇల్లు మారమంటే రెండు లారీలు కావాలి ఇల్లు మారాలంటే రెండు లారీలు కావాలి డిస్ అని అదో పేరు వీడు ఓ చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ అయితే ఇట్ ఇస్ హ్యూజ్ ప్రాబ్లం పెద్ద బెంగ ఎందుకని ఇష్టాలు మరీ టూ మెనీ ఇష్టాలు చాలా ఇష్టాలు ఉంటాయి వడ్డీ వ్యాపారం చేసేవాడైతే అసలు అక్కడి నుంచి లగ్గ పిలకల్లో అందరికీ అప్పులు ఇచ్చి వీళ్ళు ఇంకో ఊళ్ళో ఒకటి వీళ్ళు ఎవరు కాబట్టి అలాగే స్ప్రెడ్ అయిపోయాడు అనమాట అలా టెంటకిల్స్ అలా స్ప్రెడ్ ఇలా స్ప్రెడ్ అవటం ఇది తెలివైన పనిని జీవిత లక్షణం అనే మా అనుకుని ఇదో భ్రాంతే వివిత్త దేశ సేవిత్వం అరతిరు జన సంసది అన్నాడు శ్రీకృష్ణుడు సాధకుడికి చెప్పాడు జనసంసది అరతిహి డోంట్ ఐ కల్టివేట్ ది కంపెనీ ఆఫ్ పీపుల్ అని చెప్పాడు ఎందుకంటే కల్టివేట్ కంపెనీ ఆఫ్ పీపుల్ని కల్టివేట్ చేశారనుకోండి దాంట్లో రాగద్వేషాలు నిర్మాణం అవుతాయి యూ యూ విల్ డెవలప్ లైకింగ్ ఫర్ సమ్ అండ్ డిస్లైక్ ఫర్ సమ్ అదర్స్ అలా నడుస్తుంది అది కాబట్టి అనేక ఇష్టములు ఉండరాదు జీవితంలో చాలా తక్కువ సంఖ్యలో ఏవో ఏదో పుస్తకం నోట్సు జపమాల అలా ఉండాలి తర్వాత జపమాల ఎందు కూడా ఈ మాలయ్య నాకుండాలి అని ఉండకూడదు అంచేత స్వామీజీ మీ జపమాల బాగుందన్నారు ఎవరో తీసుకోండి ఇచ్చేసాను చెప్పాలి ఇంకో జపమాల ఏముందండి కౌంటే కదా క్యాబడి బాధలే మన కరమాల ఎవరు తీసుకుపోతారు అది అక్కడే ఉంది సో దేని మీద ఇష్టం ఉండకూడదు ఇది నాకు తప్పనిసరిగా ఉండాలి అనే మాటే ఉద్దు అసలు మిమ్మల్ని ఈ ప్రకృతి కాదు మిమ్మల్ని భగవంతుడుగా మిమ్మల్ని ఏం చేయలేడు ఎందుకంటే మీరు భగవత్ స్వరూలో అయితే కాదు భగవంతుడికి దేని ఇష్టం ఉండదు నానవాప్తం వాప్తు భగవంతుడికి దేని ఎందు ఇది అటాచ్మెంట్ దేని ఎందు మీద లేదా ఆయనకి అటాచ్మెంట్ తను పిల్లండి పిల్లల మీదే అటాచ్మెంట్ లేదు ఆవిడ వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తారంటే వెళ్ళరా